కానీ సూటిగా ఉపయోగపడేది మాత్రం జ్ఞాన మార్గం ఎందుకని బలోన్మత్త పిశాచవత్తుగా ఉంటాడు కాబట్టి జ్ఞాని జ్ఞాని ఎప్పుడు ఎలా ఉండాలి బాలోన్మత్త పిశాచవత్గా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి గురువు ఎలా ఉండాలి బాలోన్మత్త పిశాచవత్తుగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మనిష్టలో ఉన్మత్తుడై ఉండాలి విషయములందు బాలు వెళ్ళి ఉండాలి సాధనలో విశాచవత్ గా ఉండాలి ఈ మూడు చాలా ముఖ్యమైన విషయాలు ఇలా మానవ జీవితాన్ని మార్చుకోవడానికి జ్ఞాన మార్గం ఉపయుక్తమవుతుంది సిర్డి సాయి దగ్గరికి చిన్నపిల్లలు గోళీలు పట్టుకుని వచ్చారు బాబా బాబా మాత ఆడవారి సద్గురు సార్వభౌముడు షిరిడీ ఏ స్థితిలో ఉన్నాడు సద్గురు సార్వభౌముడు విశ్వ సద్గురు వచ్చి వచ్చి ఎవరగారు చిన్న పిల్లలు బాబా నా మాతో గోళీలు ఆడవా అని అడిగాడు ఇప్పుడు సద్గురు సార్వభౌముడు ఏం చేయాలి మనమైతే ఏం చేస్తాం ఏ ఇప్పుడు రావతలకు పడి అభిమాన త్యాగం చేయని ఏమన్నాడు నేను మీతో కలిసి ఆడతానా అంటే సద్గురు సార్వభౌముడు అలా అలా నీకు ఆనందదాయకాన్ని కలిగించడమే నా ఉద్దేశం అయినా కదా ఆయన ఉద్దేశం కాబట్టి ఆ పిల్లలతో కలిసి గోళీలు ఆడిన సందర్భం చూపిస్తారు మరి అలాగే జ్ఞాని దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు పరమహంస దగ్గరికి కూడా అనేక మంది వస్తూ ఉంటారు వాళ్ళందరినీ అల్టిమేట్ గా సద్గురువు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి నీలో స్వరూప జ్ఞానాన్ని మేల్కొల్పడం అది ఏ రకంగా కావచ్చు అది నీతో కలిసి గోలీలాడా లేకపోతే నీతో కలిసి భోజనం చేశాడా లేకపోతే నీతో కలిసి కసేపు మాట్లాడా లేకపోతే నీతో మౌనంగా ఉన్నాడా నీతో చర్య ప్రతిచర్య వ్యవహారం ఎలా చేశాడన్నది అక్కడ ప్రాధాన్యతని లేదు ఆయన ఎక్కడో ఉండి నీకు ఆ ఆంతరికమైనటువంటి చైతన్యంలో స్ఫురణనిచ్చాడా ఇవి కాదు అక్కడ ఆ ప్రధానమైన మార్గం ఏ నెపం ద్వారా చేశాడన్నది కాదు పాయింట్ ఆయన ఎలా అయినా చేయగలడు సర్వసమర్థుడు ఆయన ఎలా అయినా చేయగలడు ఎలా అయినా చేయగలడు సృష్టిలో ఆయన ఏదైనా చేయడానికి కావాల్సినటువంటి అధికారిత్వం కలిగినటువంటి వాడు అందువలన ఆ అధికారిత్వాన్ని తనను ఆశ్రయించినటువంటి వాళ్ళలో స్వరూప జ్ఞానాన్ని మేల్కొల్పడానికి వాడతాడు ఉత్తమమైన జీవితాన్ని వాళ్ళు జీవించడానికి వాడతాడు అభిమాన త్యాగం చేయడానికి వాడతాడు గురువు యొక్క సహచర్యం వలన నీకు కలిగే పరమ ప్రయోజనం ఏమిటి నీకు అభిమాన త్యాగం జరుగుతుంది దిస్ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చదివా మనస్సు లయించిన గాఢ నిద్రలో కర్తృత్వ భోక్తృత్వాది అభిమానములు కూడా అంతరించుచున్నవి మనస్సు లయించినటువంటి గాఢ నిద్ర అవస్థతో చూస్తే మెలకులో కనబడుతున్నటువంటి వ్యవహారంలో ఉన్న అభిమానములు అక్కడ కనబడాలి ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆ అంశాలు కనబడుతూ ఉన్నట్టుగా కనబడ్డాయి కానీ అక్కడ మాత్రం ఆ లేవు ఆపేనమ్మ సరే ఇలా అభిమానం అనేది వ్యవహారంలో అడ్డం వస్తూ ఉంటుంది ఇది గాఢ నిద్రావస్థలో మనకి ఏవి కనబడటం లేదు ఈ ద్వంద్వ ప్రవృత్తి ఈ అభిమానంలో ఏముంటున్నాయంటే ద్వంద్వ ప్రవృత్తి ఉంటుంది ఆయన అంటే నాకు అభిమానమండి హీరోలు అంటే అభిమానం అండి హీరోయిన్లు అభిమానం అండి సరే మానవ సంబంధాలలో రకరకాల అసలు జీవితంలో ఎప్పుడూ కలవని ఎడల తీవ్రమైన అభిమానం ఉంటుంది ఇది మానవ జీవితాల్లో గమనించవచ్చు ఏమయ్యా నువ్వు జీవితంలో ఆయన ఎప్పుడైనా కలిసేవా అన్నావు అనుకోండి నీకు కలవలేదండి కానీ నాకు ఆయనంటే విపరీతమైన అభిమానం విపరీతమైన అభిమానం ఇది గుర్తుపెట్టుకోండి ఈ విపరీతంలోనే ఉంది గొడవ మానవుడికి ప్రతి ఈ విప వచ్చేస్తూ ఉంటుంది ఈ వైపరీత్యం వచ్చిన ప్రతి ఆ విక్షేప ధర్మం వచ్చేస్తుంది మళ్ళీ విక్షేప ఆవరణ దోషత్రయం వచ్చేస్తు ఉంటుంది ఎక్కడైతే నువ్వు తనను తాను స్వరూప జ్ఞానం మరపుకొచ్చేసిందో తనను తాను మరిచిపోయాడు ఆ మరిచిపోయినటువంటి స్థితిలో అప్పుడు ఈ వైపరీతాలన్నీ సంభవిస్తూ ఉంటాయి జాగ్రత్తగా గమనించాలి నీవు పిల్లలుగా జీవించవచ్చు పెద్దవారుగా జీవించవచ్చు బాల్యవర కౌమార వృద్ధాప్యాలలో జీవించవచ్చు సంసారిగా జీవించవచ్చు సన్యాసిగా జీవించవచ్చు కొంతమంది ఆ జన్మ పర్యంతం వివాహం చేసుకో ఇప్పుడు వారు సన్యాసిలేనా అన్నాం కాదన్నాం ఎలాగా అంటే సుధాసాగర్ గారు అని ఉండేవారు మరి మాచన్ మేము మేము సాధన ప్రారంభించిన కాలంలో ఉరిటిగడ్డలో ఉండేవారు ఆయన అరవింద ఆశ్రమంలో చాలా కాలం ఉన్నారు అట్లా ఆయన మహానుభావులు అందరు ఆశ్రయాలలో ఉంటూ ఉంటారు వారు వివాహం చేసుకోలే బ్రహ్మచారిగానే ఉండిపోయారు సరే ఇప్పుడు ఈ బ్రహ్మచారిగా ఉన్న ఆయనకి సంసారం లేదా